మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభ రక్షకుడ ఏసనికే స్థుతులు నైనా స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభా నా తండ్రి దినమంతా ప్రభా కృపలో నిస్సహాయం చేత మమ్మల్ని నడిపించిన ప్రభ ప్రతి విషయంలో ప్రభ మీరే మాకు తోడుగా సహకారిగా ఉంటు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభ నాయన ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో ప్రభ మీరే ప్రభ నాయన మీ కృప మాకు చూపిస్తున్నారు ప్రభ మీరు చూపిస్తున్న ప్రభ ఎనలేని ప్రేమను బట్టి కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు ప్రభ మీకు ఎంతగానో స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ అలాగే ఈ రాత్రికాల సమయం అందు తండ్రి నీ సన్నిధిలో ప్రభ మమ్మల్ని నిలబెట్టిన ప్రభ నాయన యొక్క పరిచయ విషయంలో ప్రభ ఏ రీతిగా ఈ పరిచర్యను ముందుకు కొనసాగించాలన్న అంశం మీద ప్రభ ఈ యొక్క ఆరాధన జరుగుతుంది ప్రభ నాయన కాబట్టి మీరే నడిపించండి నాయన రాని కూడా ప్రభ మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ ఈ జరిగే ప్రభ ప్రతి విషయంలో ప్రభ ఈ పరిచర్య సంఘం విషయంలో ప్రభ నాయన ప్రార్థిస్తుండగా ప్రభ మీరే ప్రభ నాయన మీ సమాధానం అనుగ్రహించి దీన్ని ముందుకి నడిపించమని ప్రభ ప్రతి ఒక్కరిలో మీరుండి మీ ఆలోచనలు మాకు తెలియజేయమని ప్రార్థిస్తూ ఆయన మీరేనాయన మహిమనందమని ప్రార్థిస్తూ యస్సు క్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె నీ పాద సన్నిధికి కృపామయా నీ ప్రేమ కనుగును చూ దేవా చి ీ ప్రేమకను గను చూ దేవా చి నీపాదసన్నిదిగీ విశ్రాంతిని చెడువా శ్రమల్లతీ మయా దేవా విశ్రాని చెుదేవా స్రమల్లతీచుమయా సిలువాయనాశ్రయము హాయిగా నటును సివాయనాశ్రయము హాయి నటుదను ీపాదసన్నికిమయా నీప్రేమ కను గునుచూ దేవా నివితిని నీ ప్రేమ కను దేవా నివితిని ప్రాదీంచు మంటివి ప్రభువా సంకాట సమయములో ప్రాదీంచు మంటివి ప్రభువా సంకాట సమయములో దయచూపిను కరుణించి ప్రేమతో ఆదరించు మయా దయచూపీనను కరుచి ప్రేమతో ఆదరించు మయా నీపాదసీ కృపా మయా య్యా నీ ప్రేమ కనుగనుచూ దేవాచితిని ీ ప్రేమకను గునుచు దేవా జితిని నరమాతృడౌ నివు కావు మోర నాకించుమో నరమాతృడౌ నివు కావు మొరణాలకించుమో మనసార ప్రార్థించు ఏదరి చేదను మనసార ప్రార్థించు ఏ నీ దరి నీ పాద సన్నిధికి యా యేమను గునుచూ దేవా చితిని నీ ప్రేమ కను గునుచూ దేవా చితిని నను నాదా నిందలెన్నొ పొందినను నన్ను చేద నిందలెన్నొ పొందినను నీకై సహించేదనంత నీ బలము నాకిము నీకై సహించేదనంత ీబలము నా నీపాదసన్కీ కృపామయా య్యాేమను గునుచూ దేవాచితిని నీప్రేమ కను గునుచు చికమును ఆసక్తి చూడా అశతో నిముకమును ఆసక్తితో చూడా తిగూపడనుగా నేను నీ ప్రకాశము నా పైనుడా సిగ్గుపడరుగా నేను నీ ప్రకాశము నా పైనుడా నీ పాద సన్నిధికి కృపామయాసయ్యా నీ ప్రేమ కనుగునుచూ దేవా చి నీ ప్రేమ కనుగను చూ దేవాచితిని శత్రు నోడించుటకు నిశక్తిని చూపు శత్రు నోడించుటకు తి చూపు నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నన్నాదరించి నీవు ఆవరించి కాపాడుము నీ పాద సన్నిధికి కృపామయా ఇషయ నీ ప్రేమ కనుగునుచు దేవా నివాచితిని నీ ప్రేమ కనుగునుచు దేవాని వాచితిని జీవించి నాట్లు జయ జీవితం బిమ్ము జీవించి ఎదుగు నాట్లు జయ జీవితం బిమ్ము ఫలించివార్దిల్లుటకై ప్రభువాణి కృపనిమ్ము ఫలించార్దిల్లుటకై ప్రభువానీ కృప నీపాదసన్నిదికీ కృపామయా యీప్రేమ కనుగునుచూ దేవాచితి నీప్రేమ కనుగుణ ప్రేమను తలచునప్పుడు దూకం ప్రభువాన్ని ప్రేమలను ధ్యానించునప్పుడు పగులు చున్నది హృదయం కలివారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని స్వమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం అనుగలు అగలు మారు నములుగు నది దీత లువైపులా వినబడుచున్నది అసలు మారుదయములు కలుగుతున్నది దూత కల్వారి ప్రేమను తలచునప్పుడు కలుగుతున్నది దూతలు ప్రభువాన్ని ప్రమలను జ్ఞానించినప్పుడు ృదయం పిల్వా పైనలుగా గోటి నను అనేక నిందలు మోపి నను తెలువ పైనలుగా గోటి నను అనేక నిందలు మోపి ప్రేమతో వారిని మరించు ప్రదించిన ప్రియే సూరజ నీ ప్రేమ పొగడెజను ప్రేమతో వారిని మందించుత ప్రదించిన ప్రియే సూరజ నీ ప్రేమ పొగడెజను తల్ వారి ప్రేమను తలంచు న భువా చున్నది హృదయం మమ్ మురుని వే మాచుటై నీచీవ ము మమ్ ము జీవ నీ చే చుమోారి ప్రేమను తలం చునపుడుూత ప్రభువాణి సైబను గారించులపుడు బగలు చు నది ఋదయం మగలు చున్నది హృదయం అలాడ తన గీతమునే పాడేద మనోహరుడాసయ్యా నువ్వు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైన సమార్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై రాధించదని తన గీతమునే పాడేదా మనోహరుడాసయ్యా నువ్వు చూపిన ప్రేమనునే మరువను ఏ స్థితిలోనైనను కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏ ముందాలో స్వార్థమెరుగని సాత్వి కూడా నీకు సాటెవ్వరు కొలువు చేసి ప్రేమించి ప్రేమించావు కోరదగినది ఏ ముందో స్వార్థ మెరుగని సాత్వి కూడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను ూతన గీతమునే పాడ మనోహరుడ ఈసయ్యా నువ్వు చూపిన ప్రేమనునే మరువను ఏ స్థితిలో నైనను సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే నూతన గీతమునే పాడిదా. మనోహరుడా ఏసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనాను కడలి తీరము కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరము కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు ీేనా ధైర్యము నీ కృపయే ఆదరము నీవే నా ధైర్యము నీ కృపయే ఆదరము నూతన గీతమునే పాడ మనోహరుడయ్యా ని చూపిన ప్రేమను నే మరు ను ఏ స్థితిలో నైనను సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే నువ్వు తన గీతమునే పాడేద మనోహరుడా ఏసయ్యా నీవు చూపిన నే మరువను titlo naina nu మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మట్టి ఘటములో మహిమాత్మ నింపిన నీకు వరు. మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మట్టి ఘటములో మహిమాత్మ నింపిన వరు సాటవరు నీవేనా విజయము నీ మహిమయ నాగమ్యము నీవేనా విజయము నీ మహిమయ నాగమ్యము నూతన గీతమునే పాడ హరుడా ఏసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను తన గీతమునే పాడ మనోహరుడాసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే దాక gutగగ 9గ�ే మర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే నున గీతమునే పాడిద మనోహరుడా ఏసయ్యా నివు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైన తన గీతమునే పాడేదా మనోహరుడావు చూపిన ప్రేమనునే మరువను ఏ స్థితిలోనైనను అల్లయ్య ప్రైజ్ లో అల్లె థ్యాంక్ యూ నేను ఒక పాట పడిన తర్వాత మనం డిస్కస్ చేద్దాము గిపోను ఆగిపోను నేను తాగిపో దును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రదనలో నేను అల్లె విశ్వాసములో నేను నేను అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే సాగిపోదును ఆగిపోను నేను ఎండిన ఎడారిలోయలో నేను నడచినను బబారు నీడులలో నేను తిరిగినను ఎండిన ఎడారిలోయలో నేను నడచినను బబారు నీడులలో నేను తిరే నా సహాయకుడు నా నాకాసే నా సహాయకుడు నాకా అల్లే అల్లే అల్లే అల్లే hallelujah hallelujah hallelujah hallelujah pagalendadebb kainanu ratri vela bhayam kaina bhagavani banamuna kaina nenu bhaya padanu pagalendadebb kainanu రాత్రి వేలా భయం కైనా భగవాని బాణము నేను భయపడను నాదు ఆశ్రయము నాకాపరి నాదు ఆశ్రయము నాకాసే అల్లే అల్లే అల్లే అల్లేయ అల్లేనుయ అల్లేయ పదివేల మంది భయపడిన పదిల ముగ నేను ఉండదను ప్రభుయేసు కన్నిధనమే नाको आधार मु पदि वेला मंदी भय पडिना पदि न मुगनेनु उंदेदनु प्रभु येशु सनिदानमे नाको आधार मु नादु कोटय नाशेलम एसे नादु कोटय sailamu ese haleluya haleluya haleluya haleluya haleluya haleluya tagipodunu agiponu neenu విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లే అల్లే అల్లే అల్లే అల్లే అల్లే సాగిపోదు నేను ఒక వన్ టూ మినిట్స్ నేను మాట్లాడతాను ఈ యొక్క ఈ యొక్క ప్రార్థన మీటింగ్ ఎందుకు అరేంజ్ చేసినామంటే దేవుడిచ్చిన కృపకై దేవునికి వందనాలు కాబట్టి ఈ ఈ యొక్క ప్రార్థన ఆరాధన ఎందుకు మనం అరేంజ్మెంట్ చేసినామంటే దీనికి ఒక వెయ్యి దినాల నుంచి నేను తీసుకోండి వన్ ఫిఫ్టీ డేస్ నుంచి నేను లీవ్ తీసుకున్నాను తర్వాత కొంతకాలము అక్కడి నుంచి నేను కంటిన్యూ చేసిన తర్వాత ఇవన్నీ మనకు తెలుసు తర్వాత కొంతకాలం ఢిల్లీ దగ్గర రన్ చేసిండు తర్వాత ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ అయిన తర్వాత ఇక్కడ ఈ రోజు వరకు నిన్నటి వరకు థౌజండ్ డేస్ అయినాయి అంటే మనం ఎప్పుడు కూడా దినాలకు ప్రాధాన్యత ఇవ్వము కాబట్టి వరకు ప్రభు మనల్ని నడిపించిండు అనేక ఈ జర్నీలో ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాము మన సేవలు కూడా ఎంతగానో బలపడ్డాము ఒకరి నుంచి ఒకరిని నేర్చుకున్నాం మనము కాబట్టి దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ వచ్చిండు ఎన్నో విషయాలు బల అవి తెలుసుకున్నాం తర్వాత వాటిని అనేక ప్రాంతాల్లో మనం ప్రకటించినాం కాబట్టి ఇది ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా స్పిరిచల్ ఫిజికల్ లెయర్స్ కానీ ప్రతి దాంట్లో చాలా మంది బెనిఫిట్ పొందినారు కాబట్టి ఇది కేవలం ప్రభుకే మహిమ ఎందుకంటే ప్రభు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మన సమయం వెచ్చించి కాబట్టి ఇంతకాలం ప్రభు నడిపించండు బలపడ్డం కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఒక్క వ్యక్తి చేసేది కానే కాదు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి అది వెళ్ళిపోతూనే ఉండాలా కొంతకాలం ఒక బ్రదర్ నడిపిస్తే ఇంకో కొంతకాలం ఇంకో బ్రదర్ నడిపిస్తాడు తప్ప ఇంకొక బ్రదర్ నడిపిస్తాడు కాబట్టి అది అటు కంటిన్యూస్ పోతానే కొన్ని ఆత్మీయమైన అనుభవాలు మనకి ఎదురవుతూ అవి తెలుసుకుంటా ఉంటాం తర్వాత కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు వాళ్ళు మనం ప్రోత్సహించాలా సేవలు కాబట్టి దేవుడు నాకు ఆ విషయం నాకు చూపించాడు కాబట్టి అది ప్రతి ఒక్కరూ అది ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకొని ఇంకా దీన్ని కంటిన్యూ రాత్రి ప్రార్థన చేసినప్పుడు అవ్వ థౌజండ్ డేస్ కి క్లోజ్ చేద్దాము అది చాలా కష్టతరంగా డ్రాగ్ చేసుకుంటూ డ్రాగ్ చేసుకుంటూ వచ్చాను కానీ రాత్రి ప్రార్థన చేసినప్పుడు రవా ఏం చేయాల ప్రభావ అంటే నువ్వు కొనసాగించు కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు వేరే వాళ్ళకి నువ్వు అప్పచెప్పాలా కాబట్టి నేను అనుకున్న అది ప్రార్థన ఇస్తే అదే బయలుపరిచిండు దేవుడు కాబట్టి ఎమ్మిటే పొద్దున చంద్రశేర్ గారు ఫోన్ చేసి అన్న ఇట్లా ఇది ఆపడానికి వీల్లేదన్న మనం థౌసండ్ డేస్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇది కంటిన్యూస్ పోవాల్సిందని అన్నా అని చెప్పంటే సరే బ్రదర్ అని చెప్పి ఇంతకాలం మనం నడిపించాను కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాళ్ళకి అప్పచెప్పేదాం వాళ్ళని నడిపిస్తూ ఉంటారు మనం ఉంటాం వాళ్ళతో పాటు కాబట్టి వాళ్ళ నుంచి కొంతమంది సేవకులు బలపడతారు అట్లా తర్వాత వాళ్ళ నుంచి మరి ఇంకొకరికి వెళ్ళిపోవటం అట్లా చేస్తూ ఉంటే కొత్త వాళ్ళు కూడా నాకు అదే దేవుడు చూపించాను కొన్ని రోజుల తర్వాత కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఈ గ్రూప్ వాళ్ళ ఆత్మీయ బలపడతారు ఇంకొక విషయం ఏంటంటే ఈ వాక్యాలు చాలా చోట్ల వెళ్ళి వాళ్ళు ఎంతగానో ఆదరణకరంగా ఆత్మీయంగా అభివృద్ధి పొంది వాళ్ళ సేవలు అక్కడ అమెరికా సైడ్ కూడా వాళ్ళంతా కూడా అభివృద్ధి పొంది ఇంతగానో వాళ్ళు బలపడి ఇంకా వాక్యాలు ధ్యానిస్తారని ఇన్ని విషయాలు కాబట్టి ఇవి ఇంకా మన అను మనం ఇంతకాలం నేర్చుకున్న అనుభవాలు ఆత్మీయంగా మనం ఎదిగిన విధానీ మనం పంచుకుంటూ ఉంటాయి మాదిరికరంగా ఆ రీతికి ప్రోత్సాహకరంగా వాళ్ళు ఇంకా ఆత్మీయంగా బలపడి గొప్ప సేవకులుగా తయారు కావాలా ఇది ప్లాట్ఫామ్ లాగా మనకంతా ఇక్కడ వాకింగ్ దానించి బలపడతా ఉంటు రోజుకొప్పుడు వాకింగ్ చెప్తా ఉంటారు తర్వాత ఆ బయలుపరచబడ్డాయి గిద్ద ప్రకటించి అనేక మన అనేక స్థలాల్లో మనకు సేవకి వెళ్తా ఉంటాం వాళ్ళకి ప్రకటించి అక్కడ కొంతమందిని గ్యాదర్ చేయటం అట్లా ఇది ఎంతకాలం పోతే అంతకాలం అది రన్ చేస్తూ ఒకరి నుంచి ఒకరి ఒక అట్లా కాబట్టి అది దేవుని గిదాన్ని అట్లా ఉంటారు కాబట్టి మోస కూడా ఒకరే కొంతకాలం మోస నడిపించిండు తర్వాత ఆ డెబ్బై మందికి భారం ఇచ్చిండు కాబట్టి అట్లనే ఒకరి నుంచి ఒకరి ఒకరు చేసేది కానే కాదు కాబట్టి అందరు కలిస్తేనే అవుతుంది కాబట్టి ఇది ఈ రీతి కొనసాగించాలి ఆ ప్రేరేపం కలిగినప్పుడు నేను అనుకున్న థాట్ ఏంటంటే థౌసండ్ డేస్ అయిపోయిన తర్వాత ఇది ఆపకుండా సాయంత్రం స్కిప్ చేద్దాం అని ఒక థాట్ ఉండే ఇది చేసినాక అది కూడా ఎట్లా ఒక బైబిల్ స్టడీ లాగా అంటే వీక్ లో వన్ టైం అన్నట్టు కాబట్టి అది నాకు కొంచెం అంతగా నాకు తృప్తి కలిగించలే వారానికి ఒకసారి అది రోజు ఇన్ని రోజులు నడిపించిన దేవుడు ఇక నడిపించడానికి ఒక థాట్ ఉండే కొంచెం నా కొద్దిగా ఒక అసంతృప్తిగా ఉండే అంటే నాకు కొంచెం ఏదో ఒకలాగా ఆ మెసేజ్ పెట్టగాని తర్వాత నేను ప్రార్థన చేసినా ప్రభావ ఏంటి ప్రభావ ఏం చేయమంటావు ప్రభావ అంటే రన్ చేయి నాకు దేవుడు ఆ ప్రేరేపించడం ఫోన్ చేయడం తర్వాత ఎమ్మిటి మెసేజ్ పెట్టేసిన గ్రూప్ కానీ ఎవరు స్పందించలేదు కొంతమంది నైట్ ప్రేయర్ అనేసరికి స్పందించు తర్వాత నేనేం చెప్పిన అందరూ జాయిన్ అయితే ఒకసారి దీని గురించి మాట్లాడదామని తర్వాత మళ్ళీ ఈ రోజు మార్నింగ్ అనుకుంటావు ఎవరైతే లీడర్షిప్ తీసుకుంటారో ఈ యొక్క వన్ థర్టీ ప్రేయర్ మీటింగ్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటది కాబట్టి ఎవరైతే ఇక్కడి నుంచి ఎవరి నిన్నటి వరకు నేను నడిపించిన స్టార్ట్ స్టార్టింగ్ లో కాబట్టి ఇక్కడి నుంచి ఎవరు లీడ్ తీసుకుంటారో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి అప్పచెప్పేస్తే వాళ్ళు ఈ ఆరాధన కొనసాగిస్తూ ఉంటారు మేము కూడా జాయిన్ అవుతాము బ్యాక్ సపోర్ట్ గా కాబట్టి ఒక ఒక అనుభవం అనేది ఒక లీడర్షిప్ తీసుకొని ముందుకు పోతుంటే ఒక ఒక ఆత్మీయ నాయకుడిగా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతరులకు ప్రోత్సాహకరంగా ఇక్కడి నుంచి నడితే ఒక బాధ్యత పరంగా ముఖ్యంగా కాబట్టి ఇది ఒక భారం కాబట్టి ఈ చక్రవతి గారు నిన్న షేర్ చేసుకుంటూ ఇది ఒక మంటలాగా ఒక అగ్నిలాగా మొత్తం మండింది అని చెప్పండి అక్కడ ఆయన అవును కరెక్ట్గా అది అనేక జీవితాలు మండింపజేసింది ఈ లాక్డౌన్ ప్రేయరు ఎంతో మంది బెనిఫిట్ పొందినారు కాదంటారా ఖచ్చితంగా బెనిఫిట్ పొందినారు అన్ని చాలా విషయాలు బయలుపరచబడ్డాయి కాబట్టి ఇది ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు నాకు అదే దేవుడు ప్రేరేపనిచ్చిండు కొంతకాలం పోయిన తర్వాత అది ఎప్పుడూ నాకు తెలియదు కాబట్టి ఇది ఇది కూడా ఇది ఎంత కాలం పోతే తెలియదు థౌజండ్ పోతే తో తెలీదు కాబట్టి ఎంత కాలం పోతే అంతకాలం ఇది రన్ చేస్తుంటే కొత్త వాళ్ళు మనం మంచిదే కానీ కొత్త కూడా ప్రోత్సహకంగా ఉంటే అది ఇంకా బాగుంటుంది అని ఆ దేవుడు ఆ విషయం నాకు దేవుడు బయలుపరిచిండు కాబట్టి ఆ ఈ ఉదయం నేను మెసేజ్ పెట్టగానే ఆ దిలీప్ బ్రదర్ ఫస్ట్ స్పందించిండు నేను మీకు అభ్యంతరం లేకపోతే ఎవరు ముందుకు రాకపోతే నేను తీసుకుంటాడు షూర్ అని చెప్పిన కాబట్టి సాయంత్రం ప్రేలు కూడా అందరికీ ఆల్రెడీ ఇండివిజువల్ కాల్ చేశాను ప్లస్ మెసేజ్ కూడా పెట్టినాను కాబట్టి దీపా శ్రీస్థర్ జాయిన్ అయ్యాడు తర్వాత పరశుద్ధిరావు జాయిన్ అయ్యాడు తర్వాత దిలీప్ మన నలుగురే ఉన్నాం కాబట్టి ఇంకా నేను అను నేను కాబట్టి సరే వాళ్ళకు ఇంట్రెస్ట్ నేను చెప్పను ఇంట్రెస్ట్ ఉందని నేను చెప్పను ఒకటేంటంటే ఆశ ఇది నేను కొనసాగించాలా ఇంకా మండింపజేయాల అనేకుల జీవితాలలో ఆశీర్వాదకరంగా అనేకులు సేవకులు తయారు కావాలి అది మన సేవ అది విశ్వాసం కాదు మనకు కావాల్సింది సేవకులు తయారు కావాలా తరబి పొంది పోయి దేశం మీద పడాలా సో వాట మండింపజే ఉద్యమం తీసుకొని కాబట్టి అట్లా ఆ రీతిగా ఉండాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను కాబట్టి ఎవరు జాయిన్ కాలేదు బహుశా వాళ్ళకి పనులు ఉండొచ్చేమో తెలియదు ఎందుకంటే మనం ఇప్పుడు వన్ సైడ్ ఎప్పుడు తీసుకోవద్దు అక్కడ నుంచి వాళ్ళకి అవకాశం లేదేమో అది తెలియదు కాబట్టి ఒక్కటేంటంటే స్పందించవచ్చు ఇది ఇది చాలా ముఖ్యమైన ప్రేయర్ మీటింగ్ అని చెప్పని కూడా చెప్పాను అందరికి ఇండివిజువల్ కాల్ చేస్తాను నా యొక్క బలహీనత ఏంటంటే అందరు ప్రార్థన అందరికి ఫోన్ చేసి చెప్తే బాగుంటది మెసేజ్ పెట్టాలా చెప్పాలనేది చాలా మంది నేను బతినాన్ని కూడా ప్రేయరికి రమ్మని ఎందుకంటే మనం ఆత్మీయంగా బలపడుతున్న ఇతరులు కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళు కూడా బలపరచాలా అనే ఒక విధానంతోనే నేను చాలా మంది కాల్ చేసాను చాలా రోజులు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినారు ఆరు నెలలు కాబట్టి ఈ ఈ ప్రేయర్ ఒక ఉద్దేశం ఏంటంటే ఇది కంటిన్యూ చేస్తే ఇంకా చాలా మంది ఇంకా ఆత్మీయంగా బలపడతాయి మనం బలపడ్డం ఇంకా దేవుడు మనకి ఇంకా ఎన్నో విషయాలు బయలుపరచ ఉంచేవో మనం నేర్చుకోనవచ్చు మనకి దేవుడు వార్త గారు మాట్లాడవచ్చు అది కాబట్టి ఈ దిన ఈ చివరి దినాల్లో ఈ రాబోయే దినాలు చాలా భయంకరమైన దినాలు ఒక్కటి మెయిన్ పర్పస్ దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే ఈ రాబోయే దినాల్లో మీరు వాక్యంలో బలపడాలా ప్రార్థనలో ఎక్కువ సమయం ఉండాలా అది మటుకు నాకు దేవుడు చూపించింది కాబట్టి అందుకే బహుశా ఎన్నో ప్రార్థనలు ఉపాస ప్రార్థనలు ఉంటున్నాం చాలా మంది కాబట్టి ఎందుకంటే ఇంకా దేవుని చెప్పే తెలుసుకోవాలి ఎందుకంటే రావ విజీలో చాలా కఠినంగా ఉంటుంది భయంకరమైన శ్రమలు కాబట్టి ఈ శ్రమల కాలంలో విశ్వాసములు ఆత్మీయంగా మనం బలపడకపోతే ఖచ్చితంగా మనం నిలబడలేం ఆ కాబట్టి అందుకు వాక్యములో బలపడ్డవాడు ఎప్పుడు కూడా కదిలించబాడు కాబట్టి ఆ రీతిగా అందరూ బలపడి వాటిని జయిస్తారు ఎందుకంటే శ్రమల కాలంలోనే మన శ్రమల కాలం మనుషులు శ్రమల పాలంటే కల్పించడం ప్రభుత్వంతకు వాళ్ళు మన ప్రయాసం మన భారం ఆదరణకరంగా ఇతరులకి కాబట్టి అలాంటి ఆదరణకరమైన ఆ టైంలో శ్రమ వచ్చినప్పుడు నువ్వేదానికి నిలబడలేకపోతే ఏ రీతిగా వాళ్ళకి మనం ఉపశమనం కల్పించగలం కాబట్టి మనం ఇంకా బలపడాలా ఇంకా నేర్చుకోవాలా ఇప్పటివరకు మనం ఏం నేర్చుకోలేదు ఖాళీ ఒక మార్గం తెలిసిందంతే ఇట్లా పోవాలని కాబట్టి ఎన్నో ఎన్నో విషయాలు బైబుల్లో ఉన్నాయి అవన్నీ మనం ఎలుగెత్తి మనం ప్రకటించాలా గంభీరంగా ఆయన నామాన్ని స్తుంచాలా ఆయన ఘనపరిచి ఇది సత్యం అని మనుషులకి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఎందుకంటే దుష్టిని ఆదరణ ఉన్న వాడికి ఎప్పుడు కూడా అర్థం కాదు కాబట్టి ప్రేమ పూర్వకంగా సంపూర్ణమైన దీర్ఘశాంతంతో వాళ్ళకి ఉపదేశించి ఆయన పతి పప్పుని సరిది ఖండిస్తూ తర్వాత నువ్వు ఎంత ఖండించి ఎంత చేసినా అందులో ప్రేమ కనిపించాలా మనుషులకు ఎందుకంటే శ్రమలో ఉన్న వాడికి ప్రేమ చూపిస్తేనే వాళ్ళకి ఆదరణ ఉంటది స్టమలో ఉన్నవాడు ఇంకా కొంచెం సురుకు పెడితే ఇంకా వాడు ఇంకా శ్రేరకంగా తయారవుతారు కాబట్టి ఆ ఆత్మ నడిపి ప్రవే మనకి ఇవ్వాలా ఎందుకంటే ఆయన ఆత్మనే మన నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఆ రీతిగానే ఇది జరగటం జరిగింది కాబట్టి దిలీ బ్రదర్ ముందు స్పందించుడు కాబట్టి ఈ రేపటి నుంచి ఆయన ఈ ఆరాధన కొనసాగిస్తాడు కాబట్టి ఆయన కొనసాగిస్తాడు మేము అందరూ జాయిన్ అవుతాము ఇది ఎంతకాలం ఆయన నడిపిస్తాడో నాకు తెలీదు కాబట్టి ఆయన ఆయన కొంతకాలం నడిపించవచ్చు తర్వాత వేరే వాళ్ళు తీసుకోవచ్చు ఇట్లనే కాబట్టి ఇది ఒకరి నుంచి ఒకరు పోతానే ఉంటది కాబట్టి రేపటి నుంచి మటుకు దిలీప్ బ్రదర్ కు లేకపోతే నేను షూర్ నేను చేస్తానని ముందుకొస్తే చెప్పేస్తే రేపటి నుంచి ఆయన వన్ థర్టీ ప్రేయరు కంటిన్యూస్ అవుతుంది తర్వాత సాయంత్రం పేరు గురించి చెప్పి నేను ఇనే మాట్లాడను డిస్కస్ చేయను తర్వాత దీని గురించి మళ్ళీ తర్వాత మనం ఈ గ్రూపులందరూ ఏమైనా జాయిన్ అయిపోయి దాని గురించి మాట్లాడితే అప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం నేను నేను చెప్పదలుచుకున్నది ఈ మీటింగ్ ఒక ఉద్దేశం అని మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఎట్లా మీ ఒపీనియన్స్ మీరు చెప్పి షేర్ చేసుకొని మనం ప్రేర్ చేసుకొని ఆరాధన ముగించుకున్నాను మీ ఒపీనియన్ మీరు ఎట్లా నేను ఇంకేమన్నా మాట్లా మీరు మీ ఒపీనియన్స్ మీరు షేర్ చేసుకోండి ఎందుకంటే ఇది ఒక్కరికి సంబంధించింది కాదు అందరి అందరికి సంబంధించింది కాబట్టి అందరూ మన ఇంట్లో ఉన్నాం కాబట్టి మీ చెప్తే అయిపోతుంది అంటే మీరు కూడా షేర్ చేసుకోవచ్చు పంచుకోవచ్చు నా ఒపీనియన్ అంటే ఏం లేదు ఇప్పుడు నా విషయానికి వస్తే యాక్చువల్లీ నాకు వాక్యం తెలియదు అంటే ఇప్పుడు ఎక్కడ శుభార్త పరిచర్ చేయలేదు ఎక్కడ దేవుని వాక్యం చెప్పలేదు ఇంకా ఈ గ్రూప్ లో లాక్డౌన్ టైంలోనే మేము రక్షణ పొందిన దానికి ముందు అప్పుడు అంత ముందు అంత రక్షణ పొందినకంత ఇంకా నామ మాత్రంగానే జీవించడం కదా నా మాత్రంగా జీవించడం ఎప్పుడైతే ఈ గ్రూప్ వచ్చి చిన్నంగా ఫస్ట్ వాక్యం చెప్పాలంటేనే తెలియదు ఎట్లా చెప్పాలి విధానము ఉండేది కానీ ఎప్పుడైతే దేవుని మహాకృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఎప్పుడైతే గ్రూప్ జాయిన్ అయినామో ఇంకా చిన్నంగా వాక్యం చెప్తుంటే దేవుడు ఆయన మహాకృపను బట్టి ఆయన ప్రవచనాలు అర్థం చేసుకోవడం కానీ ఆ కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవడం కానీ ఇప్పుడు అన్న చెప్పిన వాక్యాల్లో మిల్కి సేద క్రమము తర్వాత అనాథ పిల్లలకి ఎలా సా అలాంటి విషయాలు తర్వాత చాలా విషయాలు సమర్థవంతమైన వాక్ ఎట్లా దేవుని వాక్కు అట్లా చాలా విషయాలు అన్న ద్వారా తెలుసుకున్నాను ఇంకా అదే ప్రకారంగా ప్రతి ఇంకా మిగతా మన గ్రూప్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరి ద్వారా ఎవరొకరి ద్వారా దేవుడి ద్వారా తెలుసుకున్నాము కాబట్టి నేను ఎట్లా ఇప్పుడు పరిచయం ఎక్కడికి వెళ్ళినా గానీ స్టార్టింగ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటది కదా ఇప్పుడు అలానే నాకు స్టార్టింగ్ అనేది మన గ్రూప్ నుంచి అనమాట కాబట్టి ఈ గ్రూప్లోనే చెప్పడం మొదట అనమాట తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి బయట చెప్పని ఎక్కడికైనా వెళ్ళని ఎంతైనా అవని ఆ తర్వాత విషయము కాబట్టి ఒక చిన్నపిల్లడికి స్కూల్లో చిన్న తర్వాత ఎట్లా స్టార్ట్ అవుతుందో అట్లా కేబీపీఎం గ్రూప్లోనే నా జీవితము దేవుని పట్ల ఇక్కడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చి వాక్యాలు చెప్పినాను కొంతమంది సపోర్ట్ చేసిండ్రు కొంతమంది విభేదించురు కానీ ఎవరి మీద ఎప్పుడు ఎలాంటి శత్రుత్వము అవి ఎందుకంటే అవి కలిగిన వాళ్ళు ఎవరు దేవుని నీతిని నెరవేర్చలేరు అది ఎవరైనా కానీ కాబట్టి అలా ఎవరి మీద ఎలాంటి చెడుతనం లేదు ఏం లేదు కొన్ని అనివార్య కారణాల వల్ల గత ఎనిమిది నెలల నుంచి నేను జాయిన్ అవ్వలేదు దానికి కారణం ఏందో నాకు తెలియదు ఆ రీతిగా నాకు నడిపింపు కూడా లేదు మొన్న అజీజ్ నగర్లో అన్న చెప్పిండు ఎవరన్నా ఆసక్తి ఉన్నప్పుడు నాకు ఆసక్తి వచ్చింది కానీ నేను ముందుకెళ్ళా ఇన్క్లూడ్ రాత్రి కూడా నేను అనుకోలేదు ఇట్లా జాయిన్ కానీ ఉదయం ఎప్పుడైతే గ్రూప్ చూసినానో నాకు ప్రేరేపణ కలిగింది సరే నేను కూడా లీడర్షిప్ తీసుకుందామని అనిపించింది తర్వాత నేను స్పందించినాను ఎందుకంటే ఇది ఒక అవకాశం దేవుడిని కృపను బట్టి ఎందుకంటే ఇప్పుడు వర్క్లో ఎన్నున్నా ఏమున్నా దేవుడు ప్రేరేపించండు కాబట్టి నడిపిస్తుండడు కాబట్టి నాకు కూడా జాయిన్ అవ్వడానికి నేను ఇష్టపడ్డాను ఎందుకంటే మనం ఏమి వ్యక్తిగతంగా ఎవరి పట్ల ఏమీ హృదయంలో ఏమి లేదు అతిశయించడానికి గర్వించడానికి ఈ లోకంలో అంత ఏమీ లేదు కాబట్టి ప్రభువే సహాయకుడు నడిపించే దేవుడు కాబట్టి నేను అట్లనే తీర్మానించుకున్నాను కాబట్టి నేను రావడానికి ఇష్టపడ్డాను నేను చూసినా ఎవరన్నా లీడర్షిప్ నాకు లీడర్షిప్ అనేది కూడా నాకేమి ఇష్టం లేదు ఎందుకంటే ఎవరన్నా తీసుకుంటారేమో అని అనుకున్నాను కానీ ఎవరు స్పందించపోయేలేకి నేను ఇంకా రిప్లై పెట్టాను నాకు ఇష్టం ఉంది కాబట్టి నేను అందుకే లీడర్షిప్ తీసుకున్నాను నా మట్టుకు దేవుడు నడిపించిన అన్ని దినాలు నేను ఖచ్చితంగా దేవుడు కాబట్టి ఇది తీసుకోవాలంటే ఒక ఛాలెంజ్ ఎందుకంటే ఖచ్చితంగా మాట మీద నిలబడాలా దేవుని పట్ల కాబట్టి రేపటి నుంచి నేనే లీడర్షిప్ తీసుకుంటాను ఎవరు ఎప్పుడు వాకింగ్ చెప్పాలనేది నేను ఆ చెప్పే వాళ్ళకి ముందుగానే ఇన్ఫామ్ చేసి చెప్తాను ఈ గ్రూపుల్లో పెట్టడాలు ఈ రోజు వీళ్ళు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అనే ఏమి లేదు సో నేను లీడర్షిప్ తీసుకున్నాను కాబట్టి ఎవరు ఎలా చెప్పాలో ప్రతిదీ ప్రార్థనా నేను ముందుకు వెళ్తాను కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పాలి అనేది నేను ఫోన్ చేసి వ్యక్తిగతంగా వాళ్ళకి చెప్తాను వాళ్ళు ఏదన్నా అనివార్య కారణాల వల్ల నాకు ముందుగానే ఈ రోజు నాకు కుదరదని చెప్తే వేరొక బ్రదర్కి అడుగుతాం అలా చేస్తాం తర్వాత ఇంకా నాకు నా విషయానికి వస్తే ఈ కేబీపీఎంలో నేను ఎన్నో వాక్యాలు నేను చెప్పినాను అలా నేను నేర్చుకున్నాను అన్న ద్వారా యాక్చువల్లీ ఈ గ్రూప్ లో జాయిన్ అవపోతే ప్రకటన గ్రంథం అనేది అర్థమయ్యేది కాదేమో ఎందుకంటే ఇన్క్లూడ్ ప్రకటన గ్రంథము ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలా ఉన్నారు బోధలు ఎలా ఉన్నాయి ఆచారబద్ధకమైన జీవితం అంటే ఏంది మతపరమైన జీవితం అంటే ఏంది ఈ లోకాతీతమైన జీవితం అంటే ఏంది ఈ రోజు క్రైస్తవులు సంఘాలు ఎలా ఉన్నాయి క్రిస్టియానిటీ ఎలా ఉంది ఇవన్నీ బహుశా ఆ సహవాసంలో ఉంటే నాకు తెలియకపోవచ్చు కానీ దేవుడు తెలుసు కదా ఎవరిని ఎక్కడికి నడిపించాలో అక్కడికే నడిపిస్తాడు వాళ్ళు ఎక్కడైనా ఉండని ఆ సమయంలో ఆ స్థలానికి ఖచ్చితంగా రావాలి కాబట్టి అలానే దేవుడు ఈ గ్రూప్లోకి నడిపించాడు ప్రకటన గ్రంథం కానీ నా నేను ఆత్మీయతలు అందరిలాగా నేను ఎక్కువ సంవత్సరాలు లేకపోవచ్చు కానీ ఉన్న పది నెలలో సంవత్సరమో సంవత్సరం నాకు తెలియదు కానీ ఎన్నో విషయాలు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాండు కొందరి ద్వారా కొన్ని సత్యాలు తెలుసుకున్నాను అట్లా నేను చాలా అభివృద్ధి పొందినాను కానీ రాలేదు అంటే దానికి మాత్రం కారణం నా దగ్గర లేదు ఎందుకంటే అలా రాకపోవడానికి కూడా ఎవరి మీద ఏం లేదు దేవుడిని నాకు అర్హతగా ప్రేరేపణ కలగలేదు కొంతకాలం రాలేదు నాకు ఈ రోజు ఇది క్యాన్సల్ ఆపేస్తున్నారు అనగానే ఆలోచించినాను నా మట్టుకు నేను ఆలోచించి నిజమే కదా ఇక్కడే మనం బలపడినము బైబిలే వాక్యం చదువుతుంది పోవాలా కమ్మ నేను అనుకున్నాను మంచిగా దేవుడి అవకాశాన్ని నేను రాననుకోవడం రావడము తర్వాత మళ్ళీ లీడర్షిప్ ఇవ్వడం ఇదంతా నేనైతే దేవుని మూలంగా కలిగిందని నేను నమ్ముతున్నాను కాబట్టి నా విషయంలో ఇదే బ్రదర్ నేను రేపటి నుంచి లీడర్షిప్ నేను తీసుకుంటాను ఒకవేళ నేను ఈ నేను చెప్పలేకపోగల నా పరిస్థితి ఉద్యోగంలో ఏదన్నా ఉన్నా నువ్వు ఉన్నావు చెప్తాను లేకపోతే పరిశుద్ధరా బ్రదరు ఇలా ఎవరెవరికి ఆ దినము మీరు చూసుకోండి అని చెప్పి అట్లా నడిపిస్తానే తప్ప విడిచిపెట్టను దేవుడు నన్ను నడిపించినంత టైం వరకు అది ఎన్ని దినాలో సంవత్సరాలు రోజులు అనేది నా చేతిలో లేదు ఎందుకంటే ఆయన చిత్తం కాబట్టి ఆయన నడిపింపు కాబట్టి ఆయన ఆలోచన తలంపు కాబట్టి కాబట్టి దేవుడిని నడిపించిన అన్నాలు నడిపిస్తాను కాబట్టి ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చంద్రశేఖర్ బ్రదర్ కి రవి బ్రదర్ కి దీపా సిస్టర్ స్వరాజ్ బ్రదర్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇదంతా ఒక కుటుంబం లాగానే కదా దేవుని ఇల్లు అంటే ఉంటారు ఇంట్లో అట్లా మనమంతా ఉండాలా అందరూ కూడా రావాలని నేనైతే ఆసక్తితోనే ఉన్నాను ప్రార్థన ఆ రీతిగా మనం అందరం చేయాల రాని వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన అది బహుబలం కలిగిందన్న కాబట్టి ఖచ్చితంగా దేవుడు రాని వాళ్ళని కూడా నడిపిస్తాడు ఆ రీతిగా మనం కూడా వాళ్ళ కోసం ప్రయాస ప్రతి దినం మనం ప్రార్థనలో వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలా రాలేదని చెప్పి వాళ్ళని ఏమి దూరం పెట్టడము వాళ్ళ పట్ల ఏం లేదు ఎవరి తీర్మానము ఎవరి పిలుపు వాళ్ళ ఏర్పాటు కాబట్టి పెళ్లి మనం చూస్తే మత్తాసు వార్తలో కూడా పెండ్లి విందికి దేవుడు అందరిని పిలిచాడు కానీ అది వాళ్ళ వాళ్ళ కారణాలు బట్టి కొంతమంది అట్లా చెప్పినారు కానీ దేవుడి ప్రణాళిక దేవుని పిలుపు అందరికి ఉంటుంది కాబట్టి అది మనం ఏంటంటే ఒక దాసులమే కాబట్టి ఈ పెండ్ల విందు లాంటిదే కాబట్టి దేవుని సహవాసం కూడా కాబట్టి మనమైతే అందరినీ పిలుస్తాము ఎంకరేజ్ చేద్దాము రాని వాళ్ళకు కూడా నేను ఫోన్ చేస్తాను ఇప్పుడు నేను లీడర్షిప్ తీసుకున్నాను కాబట్టి వచ్చిన వాళ్ళకే ఇవ్వాలని లేదు నేను ప్రతి ఒక్కరికి రవి బ్రదర్ చెప్పినట్టు నేను కూడా ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తా ఎవరైతే రాలేదో వాళ్ళకి చెప్తాను నా మటుకు నేను నా ప్రయాసము వాళ్ళతో నేను కలిగి అడుగుతాను అలానే నేను ముందుకు పోతాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన రవి బ్రదర్ కూడా మందనాలు ఎందుకంటే ఇది లీడర్షిప్ నాకు ఇచ్చినందుకు ఎందుకంటే అధికార లీడర్షిప్ ఇవ్వాలంటే ఎవరికి కొంచెం నొచ్చుకుంటారు అంత ప్రేమపూర్వకంగా ఇవ్వాలంటే ఎవరు కలగదు ఎందుకంటే అలా అలవాటు పడినాలి కానీ ఆయన నాకు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెప్తున్నాను అలాగే ఈ సహవాసంలో ఉన్న ప్రేయర్ ఉన్న పరిశుద్ధ బ్రదర్ దీపా సిస్టర్ కూడా నా హృదయపూర్కు వందనాలు చెప్తున్నాను మనందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప కనికరము సమాధానము నడిపింపు సదాకాలం ఆయన ఈ లోకానికి తిరిగి వచ్చిన దాకా మన అందరికీ తోడై ఉండును బ్రదర్ ప్రైజ్ లో ఓకే బ్రదర్ థ్యాంక్ యూ పరిశుద్ధ మాట్లాడితే తర్వాత నేను లాస్ట్ ఒక మాటలు చెప్పేసి మనం ప్రేయ చేస్తూ మట్టుకైతే చెప్పడానికి లేదు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను రాలేకపోయినాను కొన్ని దినాల నుంచి మీరు ఎప్పుడైతే వెయ్యి దినాల తర్వాత ఆపేస్తా ఉన్నారు నాకు బాధ అనిపించింది ఎందుకంటే ఫిజికల్ గా అటెండ్ అవ్వకపోయినా రికార్డింగ్లు వింటూ ఉన్నాం విన్న విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం తద్వారా బలపడతా ఉన్నాం నడిపించబడతా ఉన్నాం మీరు పూర్తిగా ఆగిపోతుందంటే నాకు కూడా కొంత బాధ కానీ నాకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా నేను లీడర్షిప్ అయితే తీసుకోలేను లీడింగ్ అయితే తీసుకోలేను ఎవరన్నా వచ్చి ముందుకు నడిపిస్తే ఆగిపోకుండా ముందుకు వెళ్దాము నేను నైట్ ప్రేయర్ అంటే నేను వెనక నాకు వేరే ఆలోచించి రాలేదు నైట్ ప్రేయర్ అయితే జాయిన్ అవుదాం వారానికి ఒకసారి అట్లా అనిపించింది వారానికి ఒకసారి ఏమంటుంది వీళ్ళు మళ్ళీ పెడితే బాగుండే ఈసారి ఆపకుండా నేను జాయిన్ అవుతాము ఎవరైనా లీడర్షిప్ తీసుకొని ముందు కొనసాగిస్తే బాగుండేది అనుకుంటూ అది ఏం నుంచి కలిగింది నేను అనుకోసం మళ్ళీ ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు ఒకటే సంతోషం అనిపించింది సరే లేదు మనము జాయిన్ అవుదాము వచ్చే వస్తా ఉంటారు వినే వాళ్ళు వెళ్తా ఉంటారు ఇదైతే కొనసాగుతూ ఉంటుంది ఎన్నో విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు కదా మనం నేర్చుకుంటూ ఉంటాం కదా అని ఆలోచనతోటి నేను ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది నా మటుకైతే నాకేం వ్యతిరేకత లేదు కాబట్టి నాకున్న పర్సనల్ వ్యక్తిగత కారణాలు అది ఇచ్చే నేను అటెండ్ కావాలంటే నేను నా మటుకైతే నాకు ఏగా అభ్యంతరం ఏం లేవు నేను నుంచి సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను ప్రతి ప్రతిరోజు జాయిన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను అందుబాటులో లేనప్పుడు అది నేను చెప్పలేను కానీ నేను అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రేమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాను సహోదరంలో నాకు ఎక్కువ దాన్ని బట్టి కూడా దేవుడు స్నాపించిన కళాకారులను బట్టి నా బాగా వాటిని కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది అలానే నా జీవితం కూడా ఈ కేంద్రంలోనే స్టార్ట్ అయింది దీని ప్రజలు బాగా చెప్పారు అంతకంటే నాకు కూడా ఏం నేను కూడా ఒక కేవిక శుక్రపో అని కానీ దాని యొక్క లోపల చెప్పిన విషయాలు దగ్గర చదివినా అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఎన్నో విషయాలు దేవుడు తెలియజేశాడు నిజంగా ఒక క్రైస్తవుని ఎలా జీవించాలనే విషయాలు ఎలా దేవుని శక్తిని వాడుకోవాలి ఎలా దేవుని పనిచేయాలి అనే విషయాలు మనందరూ మూర్తిగా వినిపోయేవారుగా ఉండకూడదు దేవుని కలిసి వెళ్ళడం ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది దాని ద్వారా దేవుడు నన్ను కూడా ఒక రీతిగా నన్ను నేను నేనేం గొప్పవాడి ఏం కాదు జ్ఞానం కూడా లేదు మీరు నేను బాగా సిగ్గుపడేవాడిని నాకు ఎక్కువ ప్రారంభ దినాల్లో సరిగ్గా వాక్యలు కూడా కానీ దేవుని కృప ఆయన చిలంచలుగా ఎదిగిస్తూ వచ్చాడు అనేకమైన ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడు అయినప్పటికీ అది దేవునికి మహిమ నాకేం లేదు కాబట్టి ఈ గ్రూప్ ద్వారానే ఇక్కడ తెలుసుకున్న సత్యాల ద్వారానే ఇక్కడ తెలుసుకున్న బేస్ ద్వారానే ఈ గ్రూప్ ఈ మధ్యాహ్న సమయంలో పెట్టే ప్రార్థన అనేది లేకపోతే పరిశుద్ధం వ్యక్తి కూడా లేడు ఎందుకంటే నాకు కూడా ఏం తెలియదు ఈ లోకస్థులు అయితే జీవిస్తా ఉన్నారు ఈ లోకస్తులు అయితే వాక్యం విని నేను కూడా అలానే ఒక చర్చకి వెళ్ళి కాసేపు అక్కడ తర్వాత ఇంకా వారం లోపాలు చూసుకుంటూ భారము బాధ్యత స్వార్థ చెప్పాలనేటువంటి ప్రయాస అనేది ఉండేవి కావేమో ఈ మధ్యాహ్నం ప్లేయర్ మీటింగ్ కానీ దేవుని పిలుపులో ఆయన ప్రపలో ఉన్నా కూడా నేను నమ్ముతున్నాను కాబట్టి దేవుడు ఎంపీఎంలో నడిపించాడు అనేటువంటి సత్యాన్ని తెలియజేశాడు నిలబెట్టాడు వాడుకుంటున్నాడు ఇంతలో వాడుకుంటాడు ఆయన నమ్మదగిన వాడుకునేది నాకైతే ఎటువంటి అభ్యంతరాలు లేవు కాకపోతే నా వ్యక్తిగత కారణాలు నేనైతే లీడింగ్ అంటే తీసుకోలేను ఎవరన్నా ఢిల్లీ బ్రదర్ ముందుకు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి జాయిన్ అవుతాను ఈ దీపం ఆరకూడదని నాకు కూడా నేను నమ్మినట్టు అనిపిస్తా దేవుడు నా హృదయంలో ఉన్న బాధను చూసినట్టున్నాడు ఖచ్చితంగా ఇది కొనసాగుతుంది చేయాలని ప్రార్థిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్షిద్ థ్యాంక్ యూ దీపాసె సార్ మీరు కూడా చేసుకోండి హలో దీపాసి సార్ అన్న వింటు హలో ఇది కొంచెం ఫోన్ స్లోగా ఉంది ఎట్లా అనేసింది సార్ క్లియర్ ఉంది ఓకే అన్న నేనైతే ఏమనుకున్నా అంటే అలా ఇన్ని రోజులు కి అటెండ్ కాలేదు కాబట్టి నాకు చాలా బాధగా ఉండే నెక్స్ట్ మీరు ఆ టాపిక్ చెప్పేసరికి ఇంకా మదనం ప్లేస్ స్టాప్ అవుతుంది అనేసరికి అయోదే ఇన్ని రోజులు అయితే నేను వెళ్ళలేకపోయినాను ఫిబ్రవరి ఆఫ్టర్ థర్టీ నుంచి నేను టీచర్ జాబ్ బాగానేద్దాము కంటిన్యూషన్ అవుద్దామని నేను నా థాట్ అలా ఆ విధంగా ఉండే మళ్ళీ నేను కూడా ఆలోచన చేసిన వన్ థర్టీకి చూద్దాము కాల్ చేస్తారా లేరా బ్రదర్స్ ఎవరైనా ఒకవేళ వాళ్ళకి చేయకపోయి ఉంటే నేనే కాల్ చేద్దామని అనుకున్నాను ఈరోజు అంత లోపల మీరు కాల్ చేశారు అటెండ్ నేను పేరుకి హ్యాపీనెస్ అనిపించింది ఎందుకు అని అంటే థౌసండ్ ఇయర్స్ వరకు రన్ అయిన పేరు మధ్యలో వీలేదని అనిపించింది ఎందుకంటే బలపడింది మొత్తము ఆన్లైన్లోనే ఎట్లా అంటే ప్రియుడు ప్రతి వారితో మాట్లాడినారు వాళ్ళు చెప్పిన ప్రతి వాక్యాల హ టచ్ అయింది ఎట్లా అంటే ఇంతకాలము వాక్యాలు వినే వెళ్ళిపోయిన వారిని అలాంటిది దేవుని యొక్క వాక్యము ఒక్కటన నా జీవితంలో నెరవేరిందా లేదా అట్లా నేను చెక్ చేసుకున్నాను నా లైఫ్ లో ఎందుకంటే వాక్యము మన లైఫ్ లో నెరవేరిందా లేదా చూసుకోవడము అదొక పాయింట్ అది ఎట్లా తెలుసుకున్నాను ఆన్లైన్ ప్రేజ్ ద్వారానే తెలుసుకున్నాను అన్న చెప్పడం వల్ల బ్రదర్స్ అందరూ చెప్పడం వల్ల అర్థమవుతుంది అంటే సేవ చేస్తున్నామేమో కానీ ఏదో నామావస్థ కాదు ఒకవేళ సేవ చేస్తే కూడా ఆ వాక్యం తగ్గట్టుగా నడుచుకొని సేవ చేస్తే అనుభవం అన్నది ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతామని ఈ ఆన్లైన్ లోనే నేను తెలుసుకున్నాను ఎందుకంటే వాక్యము ఎట్లా బోధించాలో ఎట్లా చెప్పాలో ఇదంతా నేను నేర్చుకుంది ఆన్లైన్ ఎందుకంటే ఆన్లైన్ ద్వారానే దేవుడు ఎన్నో బయలుపరిచిన లైఫ్ లో చాలా ఎవరికి ఎలాంటి గిఫ్ట్స్ ఉన్నాయో ఆ కూడా తెలుసుకోవాలి అని అన్న కూడా మనకి హెచ్చరించడు అట్లా వరాల విషయంలో కానీ ఎలాంటి గిఫ్ట్స్ ఉన్నాయో ఇవన్నీ మీకు తెలిసినా లేవని ఒకసారి అన్న కూడా అడిగినాడు మీ గిఫ్ట్స్ మీకు ఏమైనా ఉన్నాయా అని అది కూడా అన్న అడిగినాడు అడిగినప్పుడు అంటే అన్న క్వశ్చన్ వేయడం వల్లనే ఆ ప్రార్థన ద్వారా తెలుసుకోగలిగినము ఒకవేళ అట్లా హెచ్చరించే వాళ్ళు లేకపోయి ఉంటే ఆ విధంగా బలపరిచిన వాళ్ళు లేకపోయి ఉంటే అనిపించింది లైఫ్ అంతా ఇంకా స్పాయిల్ అయిపోతుండే కదా అని కానీ ఎప్పుడైతే దేవుని నామంలో ఈ ఆన్లైన్ కంటిన్యూస్ గా రన్ అవుతున్నాయి నేనైతే వింటున్నాను వాక్యము నాకు టైం ఉన్నంత వరకు నేను వింటున్నా నేను కూడా నేను విన్నాను మొన్న కూడా నేను విన్నాను ఎవ్రీడే నేను స్కైప్ కావాలనే వింటాను వాక్యము ఇంకా మటప గుండె కోసం కూడా వినడం స్టార్ట్ చేసినాను విన్నా కానీ నేను మళ్ళీ వింటున్నా ఎందుకనంటే ఇన్ని రోజులు నేను ప్రజెంట్ కాలేకపోయాను విన్నాను ఎందుకంటే ప్రతి వాక్యము ఏ విధంగా బోధిస్తున్నారు ఎట్లా తెలుసుకుంటున్నాము ఇప్పుడు లోకం అంతటా మోసం అనేది జరుగుతుంది కాబట్టి దేవుడు ఏదైతే బయలుపరిచినారో బ్రదర్స్ కి సిస్టర్స్ కి వాక్యలు ఎక్కడైతే చెప్పినారో అవి నాకు తెలుస్తున్నాయి దేవుని ద్వారానే తెలియజేయబడుతుంది ఎందుకంటే ప్రతి ప్రవచనం ఎక్కడ నెరవేరుతుంది ఆ వాక్యాల విషయంలో కూడా దేవుడు బయలుపరుస్తున్నారు నేను నార్మల్ గా వాక్యం చదువుతుండే కానీ ఆ వచనాలు ఎక్కడున్నాయా ఏందా ఇవన్నీ నాకు తెలిసేది కాదు కానీ ఎప్పుడైతే ఈ ఆన్లైన్ ప్లేస్కి రావడం వల్లనే నాకు తెలియజేయబడ్డది దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో దేవుడు ఏ విధంగా నడుచుకో ఏ విధంగా మనల్ని నడిపించాలో ఇవన్నీ ఆన్లైన్లో నేను తెలుసుకున్నా అట్లా నాకు హ్యాపీనెస్ అనిపించింది కానీ స్టాప్ అవుతుంది అనేసరికి నాకు కొంచెం దుఃఖంగానే ఉండేది ఎందుకంటే నేను చెప్పలేకపోతున్నా ఆన్లైన్ ప్లేస్కి రాలేకపోతున్నాం కాబట్టి ధైర్యంగా నేను చెప్పలేకపోతున్నాను ఒకవేళ నేను అటెండ్ అయ్యి ఉండి నేను డెఫినెట్ గా చెప్తున్నాను కదా ప్రభా అనుకున్నా నిన్ననే నేను అనుకున్నా టాక్ ఆ టాక్ లో కానీ ఎట్లా ఈవినింగ్ ప్లేస్ అయితే రన్ అవుతున్నాయి కదా అట్లా నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ మిస్ అయినా దేవుడు ఇక్కడన్నా పెడుతున్నాడు ఈవినింగ్ టైమ్స్లలో ఎందుకంటే బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు సేవ చేయడానికి ఏదో చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని యొక్క శుభత ప్రకటన చేస్తున్నాము అది కూడా అవకాశం ఉంటేనే లేకపోతే లేదు అట్లా నార్మల్ గా ప్రార్థన చిన్న చిన్నగా దేవుని యొక్క వాక్యం చెప్పడం అట్లా జరుగుతుంది కానీ రెగ్యులర్ గా చేయలేకపోతున్నాను ఎందుకంటే సేవ ఆగిపోతుందేమో అని నాకు భయం వేసింది నేను ఏదో ఒక విధంగా అయితే దేవుడు రన్ చేయాలి అని అనుకున్నాను ఈవెన్ ఆఫ్టర్నూన్ కాకపోయినా కనీసం నేను ఈవినింగ్ టైంలో అటెండ్ అవుతాను కదా ప్రభాని ఎందుకంటే అటెండ్ కావడం వల్లనే అతని జీవితం అనేది బలపడ బలపరచబడుతుంది ఒకవేళ అటెండ్ కాకపోయి ఉంటే నిర్లక్ష్యం అయిపోతుంది ప్రార్థన చేసుకుంటాను కదా అని అనుకుంటున్నా కానీ స్టెప్ ముందుకు వెళ్ళకపోతున్నాను అదే ఆన్లైన్ ప్రేయర్స్ కంటిన్యూస్ గా రన్ అవుతుంటేనే వాక్యం చెప్పినారు కదా ఇది నేను చేయాలి ఇది నా లైఫ్ లో ముందుకు వెళ్ళ కానీ ప్రతిరోజు దేవుడు ప్రతి వాక్య ద్వారా నన్ను బలపరుస్తూనే వచ్చినాడు దేవుడు మళ్ళీ ఈ ప్రైజ్ కంటిన్యూస్ గా రన్ కావాలని నేను ఆశిస్తున్నాను మళ్ళీ ఏ చూకరిస్తున్నామో మీ ప్రేర్ ఎప్పటికీ రన్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు సాధ్యం చేసి చూపించే దేవుడు కాబట్టి అందరూ కూడా సక్సెస్ గా పాల్గొందుని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తాను మరి దేవుడు ఈ ప్రైజ్ ఎవ్రీ డే కంటిన్యూస్ గా కావాలని నేను ప్రార్థన చేస్తాను అందరూ రావాలని నేను ప్రార్థన చేస్తాను ఇది నా ఒపీనియన్ ఎందుకు అని ఈ ప్రాధం చేయడం వల్లనే నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను అసలు నాకు వాక్యం ఎట్లా చెప్తారో కూడా తెలియదు నేను ఫస్ట్ నేను వాక్యం చెప్పింది ఆన్లైన్ ప్లేస్ లోనే అది నాకు బాగా జ్ఞాపకం ఉంది ఇర్మి అక్కడ నేను చెప్పాను ఫస్ట్ వచ్చినా ఎందుకంటే ఆయన పీల్చిన దేవుడు ఏర్పడిన ఎందుకంటే పిలుపు పోగొట్టుకోవద్దు కాబట్టి ఆయన ఇచ్చిన పిలుపులో మనం జాగ్రత్త పెట్టుకోవాలంటే ఎక్కడ దగ్గర ఆయన సేవ చేయాలా ఆయన చెప్పిన ప్రతి వర్డ్ ని అనుసరించి నడుచుకోవడానికే ప్రయత్నిస్తున్నాను మరి ఇది కంటిన్యూగా కావాలనే నా ఆశ కోరిక మళ్ళీ దేవుడు మనకి వెళ్ళినప్పుడు తోడై ఉండాలని నేను ప్రార్థిస్తాను ఇంకా ఇదే నా ఒపీనియన్ ఇంకా మీ ముందు షేర్ చేసుకున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు బ్రదర్స్ కి అందరికీ థ్యాంక్స్ దానికంటే ముందు థ్యాంక్స్ నేను జీజస్ చెప్పుకుంటా ఎందుకంటే ఆయన వల్లనే ఈ ప్రైజ్ కంటిన్యూషన్ అవుతుంది నేనైతే చాలా మిస్ అయ్యాను కాబట్టి అందుకే దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటాను మీ అందరికీ కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ లో అన్నా అయితే చివరిగా రెండు మాట్లాడి చెప్తాను ఈ వన్ ఫిఫ్టీ డేస్ నుంచి థౌసండ్ డేస్ వరకు ఈ మధ్యలో నాకు నాకు జరిగిన అనుభవ అనుభవం గురించి తర్వాత అంత గొప్ప అనుభవమే నాకేం లేదు కాబట్టి ఎలాంటి డిస్టర్బ్షన్స్ వచ్చినాయో ఏ రీతిగా నేను మూవ్ అయిపోయినా అది ఒక ఫైవ్ మినిట్స్ ఒక టూ మినిట్స్ నేను చెప్పేసి తర్వాత ఈ ఆరాధన క్లోజ్ చేసుకొని మనం ముగించుకున్నాము ఒకటేంటంటే దేవుడు నాకు మొట్టమొదట చూపించిన విధానం ఏంటంటే 1000 డేస్ వన్ ఫిఫ్టీ డేస్ తర్వాత ఏం జరిగిందంటే తర్వాత ఎవరు వస్తలేరు తర్వాత సరే ఎవరు వస్తలేరు అనేది మనం క్వశ్చన్ చేసేది కాదు అది వాళ్ళ వ్యక్తిగత కారణాలు దానికి మనం ఏం చెప్పలేదు ఒకటేందంటే నేను ఎప్పుడైతే నేను నేనేం చెప్పిన అందరు మేము ముగ్గురిమే ఉన్నాం ఆ రోజు చంద్రశేఖర్ బెదరున్నాడు విజయ్ బేద బెదరుండే అందరు అయిపోయి ఉందంటే ఒక్కసారి అంత పెద్ద గుంపు ఉండి అందరు వేరైపోయినాక ఒక ముగ్గురు మిగిలిపోతే ఎట్లుంటుంది పరిస్థితి ఒకసారి మీరు ఊహించుకోండి ఏదో ఒక రకంగా ఏదో పోయినట్టుగా ఎవరో వెళ్ళిపోయినట్టుగా ఎంతకాలం మనతో పాటు ఉన్న వాళ్ళు ఒక్కసారిగా మాయమైపోతాయి ఎంత స్ట్రగ్లింగ్ అట్లా ఉండే నాకు కానీ ఒక్క ఒక్కటి మటుకు ఆశ ఏంటంటే ఈ ఆరాధన ఎట్టి పరిస్థితిలో ఇది ఆపడానికి వీలేదని చెప్పి నేనే ముందు చంద్రచేరు ఫిఫ్టీన్ డేస్ వన్ ఫిఫ్టీన్ డేస్ క్లోజ్ చేసేద్దాం ఎవరు కదంటే లేదన్నా ఇది కంటిన్యూ కొనసాగాల్సిన అంటే ఇంకొక బ్రదర్ కూడా సరే అన్నాడు తర్వాత బ్రదర్ కొంతకాలంగా వచ్చింది పాపం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళ ఫాదర్ అండ్ చాలా ఉండే తర్వాత ఆ మెల్లమెల్లగా అతను కూడా జాయిన్ కాలేకపోయాడు తన పరిస్థితులను బట్టి ఆయన ఇప్పుడు ల్యాబ్ లో పనిచేస్తానట్టు విజయ్ బ్రదర్ అని మీకు జ్ఞాపకం ఉండొచ్చు అయితే తర్వాత మేమిద్దరమే మిగిలిపోయిన సందర్శక మీద నేనిద్దరం తర్వాత కొంతకాలము ఆయన ఆయన ఒకరోజు ఆయన వాక్యం చెప్తే ఒకరోజు నేను వాక్యం చెప్తే అట్ట కంటిన్యూస్ కొన్ని నెలలు పోయింది తర్వాత మెల్లమెల్లగా అందరు జాయిన్ అయిపోయారు అయితే ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మొదలు నేను ఒకటే తీర్మానం చేసుకున్నా తీర్మానం ఇది ఆకకూడదని ఒక ఛాలెంజ్ గా తీసుకుని నాకు దిగులు అన్నట్టు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను నేను ఇది మటుకు అనేక జీవితాలలో గొప్ప మేలు జరగబోతున్నది నాకు దేవుడు చూపించాడు ఒకటి వాక్య ప్రకారంగా నాకు దేవుడు ఏం చూపించే మోసస్ గురించి చూపించండి దేవుడు మోసే మోసే అంత గొప్పగా కాదు కానీ ఏదన్నా మోసే దేవుడు ఫస్ట్ దాన్ని తీర్మానించుకున్నప్పుడు ఆయన ఇస్తలు ప్రజలు నడిపించడానికి ఐగుప్తు నుంచి నడిపిస్తుంటే ఎలాంటి స్ట్రగులింగ్స్ వచ్చినాయి ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చింది ఒక దశలో ఇసుకొచ్చింది ఒక దశలో ప్రజలు తిరుగుబడతానని చేసిండ్రు చాలా డిస్క్రెషన్స్ వచ్చినా చాలా ఇబ్బందులు పడినా లాస్ట్ నా వల్ల కాదు ప్రభా నేను నన్ను తీసేసుకో నేను వీళ్ళతో పడలేనని చెప్పి చాలా స్ట్రగుల్ అయిపోయాను చివరికి వచ్చేవారికి అప్పుడు డెబ్బై మంది నేర్పించడం మనం చూస్తాం ఈ లోపు ఈ మధ్యలో ఏం జరిగిందంటే చాలా స్ట్రగులింగ్ అయింది మోసే కాబట్టి నాకు అనిపించింది ఎందుకు ప్రభా నాకు ఇది చూపిస్తాను అంటే లేదు ఏం ఆన్సర్ లేదు తర్వాత చాలా డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత అయినా గానీ ఒక ఛాలెంజ్ తీసుకొని అందరికి పోన్లు చేసిన వ్యక్తిగతంగా ఆశ ఏంటంటే ఎందుకు ఫోన్ చేస్తున్న వరకు వరకు వాళ్ళు తెలియదని రావడానికి కానివచ్చు కానీ దేవుని యొక్క ప్రేమ ఎట్లయినా సరే తప్పిపోతుండే వాళ్ళు జారిపోతున్న చెప్పి ఎన్నో సార్లు ఫోన్లు చేసిన కానీ వచ్చే వచ్చి నాకు స్పందించలేదు తర్వాత అటునే కంటిన్యూ చేసుకుంటూ ఇక స్టార్ట్ అయినప్పుడు ఎన్నెన్నో దేవుడు ఆదరణ ఇచ్చిన ఒక బాధ ఉంటుండే కాబట్టి ఎందుకు బాధ అని మంది ఉన్నారు కానీ అవసం ఉంది కూడా జాయిన్ గానే ఉన్నారు కాబట్టి సరే వాళ్ళ వ్యక్తిగత విషయం అది ఒకటేనా నేను ఎందుకు ఈ మాట్లాను అంటే ఈ ముందు ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఈ థౌసండ్ డేస్ వరకు చాలా ఈ ఈ ప్రేరు రన్ గాటం మూల కారణము అది దేవుడి ఇచ్చిన ప్రేరేపణ మొట్టమొదట ఎందుకంటే ఆయన నడిపింపు లేకుంటే అది అసాధ్యమే ఇన్ని రోజులు నడిపించ అసాధ్యం అది కేవలం ఆయన కృపనే మన వల్ల కానే కదా దేవుని ఆత్మనే నడిపించని నేను సంపూర్ణంగా నమ్మకం ఎందుకంటే ఆయన ఆయన చేస్తేనే అలాంటి తీర్మానం కానీ ఈ మధ్యలో ఎన్నో చాలా వచ్చి నేను ఎంతో మంది వ్యతిరేకం అయిపోయింది తర్వాత కొంతమంది అన్నారు నువ్వు నువ్వే లీడర్ కదా నీ అన్ని నీకే కదా అన్నట్టు కొంతమంది అన్నారు మన మన గ్రూప్ లో ఉన్న కానీ వాళ్ళ మీద నాకు ఎలాంటి కోపం రాలేదు వాళ్ళు కొంత నాకు ఇంకా ప్రేమ జాలి కడుగు ఉంటుండే తర్వాత నువ్వే కదా అన్నట్టు చేసి ఇది నాది ఎందుకు అయితే కాదు కదా కాబట్టి ఆ రీతిగా చాలా నేను స్ట్రగుల్ అయిపోయాను అయినా కానీ నేను ఇది తీసుకుని బాధ్యత కాబట్టి దీన్ని కొనసాగించాలని ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎన్ని వాటన్నిటినీ విజయవంతంగా ఆయన కృప కేవలం ఆయన కృపనే ఇది అసాధ్యం ఇది మనుషులకు అసాధ్యం ప్రభు కృప ఆయన ఆత్మనే నన్ను బలపరిచి నడిపించింది తర్వాత ఎంతో మంది ఆ రోజు ఆ రోజు అది ఆగుంటే ఈ రోజు వరకు ప్రకటన కూడా బంద్ అయిపోతుండే ఎన్నో ఇబ్బందులు కానీ దుష్టుడు ఏదో ఒక రూపం ఆపాలని కానీ ప్రభు సహకుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన అడిగిగా ఆయన ఇంతకాలం వరకు నిన్నటి తిన వరకు నేను అనిపించినాక నాగో క్లోజ్ చేయలేదు నాకు ఏం లేదు నేను అట్లా మెసేజ్ పెట్టినా ఎట్లా స్పందిస్తారు మనుషులని అది నేను అనుకున్నా ఎవరు రాకపోయినా ఇంకా నాకు ఆసక్తి ఉంది శక్తి ఉంది కాబట్టి నేను నడిపించగలను అని ఉండే కానీ ఒకటి ఏంటంటే సాలు నీ నీ టైం అయిపోయింది ఇక వేరే వరకు పోవాల్సిందే కూడా దేవుడు అన్నాడు కదా మోసే ఇక నువ్వు చాలు నీకు వేరే పని ఉంది ఇంకా కాబట్టి నువ్వు ఇంత సాలు ఇంతవరకు నడిపించావు కదా చాలు ఇక వేరే పని ఉంది నీ కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు కొంచెం రెస్ట్ లాగా రెస్ట్ అంటే ఇంట్లో కూర్చునేది కాదు కాబట్టి కొంత భారం నీకు తగ్గుతుంది కాబట్టి ఆ డెబ్బైది మంది నువ్వు ఏర్పరచుకో కాబట్టి నీలోని ఆత్మ ఆ డెబ్బై మంది మీద నేను పాలిస్తానని చెప్పి ఆ వాక్యం నాకు దేవుడు నాకు అది బయలుపరిచిండు కాబట్టి అదే వాక్యాన్ని పట్టుకొని నేను ఎంతకాలం నడిపించిన ఎన్నో దర్శనాలు దేవుడు చూపించింది గ్రూప్ గురించి కాబట్టి అది అక్షరాల నా జీవితంలో నెరవేరింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక వేరే వాళ్ళకి అది పోవాలా ఎంతకాలం మీరు ఉంటారు సమయం అయిపోయింది కాబట్టి మీరు వేరే పనులు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళకి వెళ్ళిపోవాలి అది కాబట్టి నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే నేనేదో నాకు ఏదో ఏదో దేవుడు ఎక్కువ కాదు నా అనుభవాలు నీకు షేర్ చేసుకుంటున్నా ఈ ఈ మధ్య అక్కడి నుంచి ఈ రోజు నిన్నటి వరకు కూడా ఎలాంటి స్ట్రగ్లింగ్ ఉన్నా కానీ డిస్టర్బెన్స్ వచ్చినాయి ఒక దశలో అన్ని వచ్చినా కానీ వాటి అన్నింటిని దిగమింకొని ఓపిక సహనము దీర్ఘశాంతం కలిగి ప్రభు కార్యం నెరవేర్చాల కాబట్టి ఎన్నో ఆటంకాలు కాబట్టి అయినా కానీ ఎన్ని పనులు ఉన్నా కానీ నా పనులన్నీ పక్కన పెట్టుకొని ప్రేరణపించారు కొంతమంది అన్నారు ఆయన ఖచ్చితంగా వన్ థర్టీకే కాల్ చేస్తూ ఎందుకంటే మైండ్ లో అది ఫీడ్ అయిపోయింది మొత్తం వన్ థర్టీ కాగానే ఫీడ్ అది ఆల్రెడీ కాల్ మీదకి వెళ్ళిపోతుంది అట్లా నేను ఇంతకాలం వరకు రన్ చేయగలంటే కేవలం అనే కృపనీ దేవుని కార్యం అది ప్రభుత్వంపై ఎవరు కూడా ఆ కృప ఇవ్వలేరు కాబట్టి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను బయలుపరచబడ్డి తర్వాత నేను నేర్చుకున్నాను ఒకరించి ఒకరు నేర్చుకున్నాను మన ఇందాక బ్రదర్స్ అన్నట్టు సిస్టర్స్ అన్నట్టు కాబట్టి మనం ఎన్నో బెనిఫిట్ పొందినాం కాబట్టి ఇక్కడ నుంచి మన ద్వారా ఎంతో మంది పొందాల కాబట్టి నాకు ఉదయం కూడా అదే వాక్యం చూపించిన దేవుడు ఏంది మీలో ఎవరైతే గొప్పవాడుగా ఉంటాడో వాడు ఇతరులకు సేవ చేయాలని ఆ వాక్యం మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎంతగా దేవుని అభివృద్ధి పొందినా కానీ మనం ఒక సేవకుల్లాగా సాధారణమైన వ్యక్తిలాగా నువ్వు ఉన్నా కింద కూర్చోవాలా నేను నీ కింద ఉన్నవాడిని పైకి నువ్వు నువ్వు కింద కూర్చొని వాడిని పైకి లేపాలా అది ఆత్మీయ నిజమైన సేవకు లక్షణం అది మన ప్రభు చేసిండు కాబట్టి లీడర్ అనేవాడు మోస మోస జీవితంలో అట్లే జరిగింది కదా కాబట్టి మనం అదే దృక్పథంతో అదే విశ్వాసంతో ప్రాబ్లమ్స్ వస్తాయి ముందు ముందు రోజుల్లో డివిషన్స్ వస్తాయి అయినా కానీ వాటి అన్నిటి నువ్వు ఎదుర్కోవాలా నీ గమ్యం ఏందో నీకు ఆ బాధ్యతను నువ్వు సంపూర్ణంగా దాన్ని నెరవేర్చి ప్రభావ ఇంతకాలం వరకు నన్ను నడిపించగలని ఇది ఇంతవరకు నాకు తోడున్నావు కాబట్టి ఇక్కడ నుంచి ఈ బాధ్యత ఏడవాళ్ళకు ప్రభావ అప్పుడు దేవుడే నీకే బయలుపరుస్తాడు కాబట్టి అదే విశ్వాసంతో మనం పోవాలని ఈ ఈ మిగతా రోజుల్లో ఏం జరిగిందో అవన్నీ నేను అవన్నీ మీకు ఎందుకు షేర్ చేస్తానంటే ఎందుకు చెప్తున్నా అంటే మీ మీ నడిపించే విధానంలో కూడా ఎన్నో డివిజన్స్ రావచ్చు కాబట్టి ఎక్కడే రావచ్చు అది కాబట్టి వాటి అన్నింటిని ఎదుర్కోవాలా ఓపిక సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి ప్రభు నా నా స్థానంలో ఉంటే ఎట్లా నడిపిస్తారు అదే క్రీస్తు కలిగిన మనసు మనకు కలిగి మనకు ముందుకు పోవాలా ఎందుకంటే దుష్టుడు ఎన్నోసార్లు ఆటంక ఎందుకంటే ఇది కొనసాగించనీయకుండా కాబట్టి రాబోయే దినాల్లో చాలా మంది బెనిఫిట్ పొందుతారు కొత్త కొత్త వాళ్ళు కూడా జాయిన్ మంది బెనిఫిట్ పొందుతారు ఇది ఇది ఆపటానికి వీలేదు కాబట్టి నాకు నాకు ఎందుకు మేము మెసేజ్ పెట్టండి ఎట్లా వీళ్ళు స్పందిస్తారు ఎవరన్నా ముందుకు వస్తారా లేకుంటే ప్రభు నేను కొనసాగించుకోవాలా అని ఒక ప్రేరేపణ గ్రూప్ లో మెసేజ్ పెట్టినా కాబట్టి ఆ అది ఆపడానికి వీల్లేదు కాబట్టి స్పందించినారు దేవునికి ఎంతో వందనాలు కాబట్టి అందుకు ప్రేరేపణించాను ముందుగా ఢిల్లీ దగ్గర కాబట్టి ఆయనకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తాను ఈ ఆరాధన నేను ఎట్లయితే నేను నా అనుభవాన్ని చెప్పినాను కాబట్టి ఇంకా నీకు ఇంకా ఎక్కువైన అనుభవం నీకు దేవుడు ఇవ్వచ్చు కాబట్టి ఆ అనుభవంలో నువ్వు పోతున్నప్పుడు ఎన్నో స్ట్రగ్లింగ్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అంద అందరి ద్వారా రావచ్చు ఏమన్నా రావచ్చు ఏదన్నా జరగవచ్చు కానీ ఇది మటుకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే బైబుల్ వాక్యం ఆధారం చేసుకుని నేను చెప్తున్నా ఎందుకంటే నాయకుడు వాడికి ఎప్పుడైనా కూడా చాలా స్ట్రగ్లింగ్స్ ఉంటాయి ప్రెషర్ ఎక్కువ ఉంటది కాబట్టి మోస మోషని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా మన ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలా మోస కంటే మన ప్రభు కాబట్టి వాళ్ళు ఎట్లా కల్పించిండ్రో అదే విధంగా అదే విధంగా మనము దేనిషిలో కూడా భయపడకుండా నిరుత్సాహపడకుండా ముందుకు కొనసాగిస్తూ ఉంటే ఎంతో మంది బెనిఫిట్ పొందుతుంది విశేషమైన వాక్యలు కూడా బయలుపరచబడతాయి కాబట్టి దేవుడు ప్రేమాయుడు కాబట్టి ఆయన ప్రేమ మనుషులకి విస్తరింపజేయాలా ఎందుకంటే ఆయన ప్రేమ తెలియదు మనుషులకి పాపంలో ఉన్న తెలియదు ఆయన ప్రేమను మనం పరిచయం చేయాలా బయట స్థలాల్లోకి పాఠాల్లో వాటి అన్నిట్లో నుంచి నేను ఎలాంటి డిస్ట్రక్షన్స్ ఎదుర్కొన్నాను గానీ అన్ని వాటిని తెలుసుకున్నాను కాబట్టి ఓపికతోని దీర్ఘశాంతంతో ప్రభు ప్రేమను బట్టి ఇంతకాల వరకు నేను తీసుకొచ్చాను అది కృపని కాబట్టి ఇక్కడ నుంచి అలాంటి తలంపు అలాంటి అవగాహన వీరు బిల్క దేవుడు అనుగ్రహరించాలని ఈ ప్రార్థనతోని మనం ముగించుకున్నాం కళ్ళు ప్రార్థన చేస్తాం వర్షదురుగు దేవ మా ప్రియ పర్లో గురి నీకెంతో వర్ణాలు ఇస్తాయినా నీకే ఇంతవరకు ప్రవ్వా ఈ గడిచిన కాలం అంతట్లో ప్రవ్వ మీరు మాకు సహాయ కలిగి ఉన్నారు ఎన్నెన్నో విషయాలు మీరు మాకు బయలుపరిచిన ప్రవ్వా మేమందరం ప్రవ్వా మీ వాక్యములు బలపడ్డ వాళ్ళం ప్రవ్వా కాబట్టినైనా మీరు ఒక విషయం మీరు జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతగా ఆత్మీయంగా ఎదిగినా కానీ ప్రవ్వా మేము ఎంతగా ఎదిగినాం ప్రవ్వ పక్వే ప్రవ్వా కాబట్టి ఎదిగినా కానీ ప్రవ్వా మీలో గొప్పవాడు ఎవరైనా సరే వాడు దార్సుల్లాగా పనిచేయాలా సేవ చేయాలి ఇతరులకి కాబట్టి ఆ అలాంటి ప్రేమ కలిగి మీ మనసు కలిగి మేము ఎంతగా ఉన్నా కానీ ప్రవ్వా తగ్గింపు జీవితం కలిగి ఓపిక సాధనంతో మీ పాదాల దగ్గర మీరంతగా తగ్గించుకుని శిష్యులు కాలుగలిగినారు ప్రభా తండ్రి మీరే మా క్లాసిక్ ఎగ్జాంపుల్ మీరే మాకు ఆదర్శం ప్రభావ కాబట్టి నేను అదే దృక్పథంతో మీరు ముందుకు పోవాలా అనేకును ప్రోత్సహించాలా బలపరచాలా ప్రోభ నైనా ఇవ్వ భయంకరమైన కాలంలో ప్రభా ఈ భయంకరమైన కాలంలో ప్రభా మేము ఎట్లా సేవ చేయాలా ఏ నీతిగా ప్రభా సేవకులు బలపరచాలా ప్రో నైనా ఎంతో మంది ప్రభా ప్రాంతాలు సేవ లేదు వార్తీకి లేదు ప్రాభ ఉన్నా కానీ ప్రభా ఆచారంగా జీవిస్తున్నానైనా ఎంతగానో దుఃఖం ప్రభా మాకు కలుగుతుంది ప్రభావ ఎందుకంటే ప్రభా ఎంతో ఆత్మ నశించిపోతున్నాయి కాబట్టి ఈ రోజు వరకు మాకు ఇన్ని విషయాలు మాకు బయలుపరిచినట్టు అది అది మా నుంచి అది ఇప్పుడు టైం ప్రభావ ఈ టైంలో మాకు బయలుపరచే అన్నిటిని రివీల్ చేయాలా అనేకులు ప్రకటించాలా అనేకులు ప్రోత్సహించాలా లేవనెత్తల క్రైస్తవుల గొప్ప ఉద్యమం తీసుకుని రావాలా ప్రభావ అయినా నిద్రించుతున్న వారి వెన్ను తట్టాలా చల్లారి గుండెలో వేడి పుట్టించాలా ప్రభావ వాళ్ళు మేల్కొల ప్రభావ మేల్కొల పాల ప్రభ అలాంటి సేవలు మిమ్మల్ని నడిపించండి ఓ ప్రభావ మమ్మల్ అందరినీ బలపరచనైనా ఇంకా ఎంతో మంది రాలస్థితులు ఉన్నారు ప్రభా ఆ బిడ్డల పట్ల కనికెళ్లు చూపించండి ముక్కలు కుజు చూపించినైనా ఆరాధనలో పాల్గొనగా సాయపడండి ఓ ప్రభా ఈ బాధ్యత ప్రభావం తీసుకున్నాం కాబట్టి ప్రభావ బిడ్డకి మీరు తోడు నూతనంగా అభిషేకించండి నా ప్రభావ ఎన్ని దిశ తెచ్చినా గానీ ప్రభావ కొనసాగించేలాగా బలము శక్తిని దోపి స్థానం దయచేయండి అయినా సంపూర్ణంగా ప్రభావ ఈ పనిని నిర్వర్తించేలాగన బిడ్డ మీరు ఆశీర్దించిన అగ్ని కంచి పెట్టినైనా దుష్టి నుంచి మీరు కాపాడండి ప్రో ఉద్యోగ స్థలంలో ప్రభావాల అన్ని విధాలు కూడా కొట్టని చూస్తారు ప్రవ ప్రతి దుష్ట శక్తి మీరు గద్దించండి ప్రోవా ప్రతి దాంట్లో విజయం అనుగ్రహించండి కుటుంబ చోట్టు కంచి పెట్టండి పరిశుద్ధుల గురించి ప్రార్థిస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నాం అయినా ఆ రీతిగా దీపశ్రీస్థలు ఫ్యామిలీ ప్రార్థిస్తున్నాం గ్రూప్లో కేబీఎం గ్రూప్ లో బ్రదర్స్ అందరూ ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తున్నాం వ్యక్తిగతంగా కుటుంబాల చోటు మీకు కంచి పెట్టండి ప్రభావా చిన్న శేషం లాగా మీకు కూడుకుని చిన్న గుంపులాగా ఈ గుంపు ప్రవ ప్రపంచం అంతా ప్రభావ ఈ చిత్తరింపు కావాలా ప్రభావాతయవాతయా గొప్ప ఉద్యమం తీసుకుని రావాలా భూత్ పల్ల కింద సేవకులు మా సేవలో ఒక్కొక్కరి సేవ జీవితంలో ప్రభావ శిష్యులు మేము తయారు చేయాలా భూ తల కింద చేయాలా అస విశేషమైన అద్భుతాలు జరగాల మా సేవలు ఇన్స్టెన్స్ మేరకల్స్ జరగాల ప్రభావా అలాంటి సేవ మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారనే కాబట్టి మేము ఎన్ని శ్రమలు ఇచ్చినా శోధం ఇచ్చినా కాబట్టి ప్రభుత్వ అన్ని ఎదుర్కోవాలా మా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచండి ఇంకా అంచలంచలుగా మీ వాక్యములు మీ జ్ఞానములు ఎదగాల ప్రా ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు ప్రేమించాలా శారీక ఎవరిని మేము చూడదు ప్రభావ ప్రతి ఒక్కరిని ఆత్మను తెలుసుకోవాలా ప్రభావ అలాంటి ఆత్మ మీద మనసు మాకు అనుగ్రహించి ఓ ప్రభావ దిల్ దగ్గర మీరు ఆశ్రయించి బలపరిచే ప్రతి చోట మీ కుటుంబం అందరినీ శాసన పెట్టుకోండి ఈ రాత్రి కాలశ్వాలను మాకు మంచి నిద్రని గరించండి కులీస్ని స్థుతించి గణపరచలాగిన సాయపడమని ఓ ప్రభావ మీరు ఆ కుటుంబంలో అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామో ప్రాదిష్టం తంది ఆమెన్ మన ప్రభు అయిన ఏసు మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ బ్రదర్శిస్త కుటుంబాలకి ఇంకా రాల కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన హామీ హామీ దీపాడు ఫైజ్ ఫైజ్ దీపా సిస్టర్ ఓకే సార్ గుడ్ నైట్ సార్ అంద్ర ప్రైజ్లాడ్